మహనీయులైనటువంటి పెద్దవాళ్ళు ఆ పెద్దలు ఏం చేశారంటే సమస్త మానవాడిని ఉద్ధరించాలంటే ఒక సిద్ధాంతం ఉండి తెరాలి ఆ సిద్ధాంతాన్ని ఎవరైతే నేర్చుకుంటారో వాడు జీవనంలో తన నిత్య జీవనంలో ఎక్కడికక్కడే తన ఆలోచనని పారదర్శకంగా ఆత్మ విమర్శ చేయడానికి అవకాశం ఉండేట్టుగా ఆ సిద్ధాంతాన్ని మరణించారు ఇది దేనికి ఆత్మ విమర్శ చేసుకోవడానికి పనికొస్తాయి ఆత్మ విమర్శ అంటే ఇప్పటి వరకు మనం ఏమనుకుంటాము నేను చేసేదాని గురించి ఆలోచించడం అని అనుకుంటూ ఉంటాం అసలు ఆత్మ విమర్శ అనే పదాన్ని ఇలా మనం మామూలుగా వాడుకుంటూ ఉంటాం ఇవాళ ఏం చేశానో ఇవాళ రాత్రికి పడుకునేటప్పుడు ఆలోచించుకొని ఆత్మ విమర్శ చేసుకుంటూ ఏదో నువ్వేం చేశావు నువ్వే ఆలో ఆత్మవిమర్శ చేసుకో అంటూ ఉంటాం కానీ నిజానికి ఆత్మవిమర్శ అంటే ఆత్మ ఎక్కడుందో నీకు తెలిస్తే దాన్ని ఆధారంగా పెట్టి నువ్వు విమర్శించాలి అంటే నీవు జీవించే జీవిత అనుభవం ఆత్మని గుర్తించే దిశగా వెళుతున్నదా లేకపోతే తద్ వ్యతిరేక్తమైనటువంటి దిశలో పెడుతున్నదా ఇలా ఎప్పుడైతే నీవు దాన్ని తెలుసుకుంటావో అప్పుడు క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం వస్తుంది లేకపోతే నీవు మాటి మాటికి మళ్ళా దేహంతో కలిసిపోతూ ఉంటావు అంటే దేహంతో కలిసిపోయేటప్పుడు నీవు దాని నుంచి విడగొట్టుకోవాలంటే మళ్ళా చాలా కష్టం అవుతుంది ఎన్ని కష్టం పోతుంది ఈ పంచీకరణలో పంచభూతముల చేత ఏ జీవుని యొక్క శరీరమైనా ఏర్పడింది అనేది అందరికీ తెలిసిన వాస్తవం పంచభూతాలు మన శరీరంలో ఎలా ఉన్నాయి అనేది చూడాలంటే ఆ పంచభూతాలు ఏ పరిస్థితులలో ఏ స్వభావంతో ఏ కలిసి ఏ రకంగా పనిచేస్తున్నాయి ఏ రకంగా వినమై పంచీకరణ అంటే ఐదు లక్షణాలు ఉన్నాయి ఇండ్లు ఒకటి పంచకం రెండు కదంబం మూడు స్థాపకం నాలుగు వ్యవహారం ఐదు లయం ఈ ఐదుటితో కూడుకున్నది పంచీకరణ ఈ విధానంగానే సృష్టి ఏర్పడుతున్నది ఈ విధానంగానే సృష్టి మళ్ళా లయం అవుతుంది కేవలము ఒక వ్యక్ష్టికే కాదు సమిష్టి అయినటువంటి సమస్త కూడా ఇదే సిద్ధాంతం మరి ఏ మనిషికైనా ఈ సృష్టి మొత్తానికి అయినా కానీ ఒకే సిద్ధాంతాన్ని రూపొందించారు అది దీంట్లో ఉన్న బపతం మామూలుగా ఈ సృష్టి ఎలా పోతుందండి అని మీరు అడిగితే ఎవరు అంత చెప్పలేరు చెప్పినా కూడా ఇది సూచాయిగా చెబుతారు కానీ క్షుణ్ణంగా చెప్పలేదు ఇలాగైతే ఇలా జరిగి తీరుతుందని చెప్పడానికి వీలు కాదు ఎందుకు వీలు కాదంటే అది అంటే లేని మనకు తెలీదు అంటారు ఆ కాలంలో ఎలా జరిగిందో మనకంటే తెలిసిందని అంటారు ఎలా జరుగుతుందో ఎలా జరగదో పంచీకరణ తెలిసిన వాడికే ఖచ్చితంగా తెలుస్తుంది వాడికి సందేహం ఉండదు మిగిలిన వారికి సందేహం ఉంటుంది ఇది సాంఖ్యం వల్ల కలిగేటువంటి ఉపయోగం సాంఖ్యం క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడికి ఆధ్యాత్మిక జీవనంలో ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు రావు కాకపోతే సాంఖ్యమే పరమావధి కాదు సాంఖ్యం అంటే ఏమిటంటే ఎస్టీ ఎలా ఏర్పడుతున్నది సమిష్టి ఎలా ఏర్పడుతున్నది వేస్టీ ఎలా వ్యవహారం చేస్తున్నది సమిష్టి ఎలా వ్యవహారం చేస్తున్నది వేస్టీ ఎలా లయమవుతున్నది సమిష్టి ఎలా లయమవుతున్నది ఈ మూడింటి గురించి సృష్టి స్థితి లయం అనేది ఊరికే అంటూ ఉంటాం కానీ నిజానికి సృష్టి ఎలా జరుగుతున్నది స్థితి ఎలా జరుగుతున్నది లయం ఎలా జరుగుతున్నది దాని కారణం ఆయన శక్తి ఏమిటి ఎలా చేయగలుగుతున్నాడు దేని మీద ఆధారపడి చేయగలుగుతున్నాడు చేయడానికి అసలు నిజంగానే శక్తి ఉందే ఇవన్నీ కూడా మనం ఎవరు విచారణ చేయం ఊరికే ఎక్కడో అక్కడ విన్నదో ఇక్కడ చదివిందో పలాన వారు చెప్పిందో అలా వింటాం కానీ క్రమ విచారణ లేకపోతే దీంట్లో ఎవరు ప్రవేశ క్రమ విచారణ ఈ సాక్ష్యంతోనే ప్రారంభమవు మిగిలిన విచారణలన్నీ కూడా విచారణలే కానీ క్రమ విచారణ కాదు ఎందుకు క్రమ విచారణ కాలయా కొంతమందికి మాత్రమే అది వర్తింప చేయడానికి అనువుగా ఉంటుంది కాబట్టి అది క్రమ విచారణ కాదు సమస్త మానవాళికి చరాచర జగత్తుకు కూడా దీన్ని వర్తింప చేయవచ్చు కాబట్టి చెలించేదైనా చెల్లించదైనా కేవలం జీవ జగత్త కాదు అసలు పృథివి కూడా స్థూల పృథివి సృష్టి దానికి కూడా ఈ సాంఖ్య విచారణే మూలమైనటువంటి అట్టి సాంఖ్య విచారణ తెలియనిదే అక్షరాభ్యాసం లేనటువంటి చదువు ఎట్లాంటిదో కూడా అంతే ఇప్పటి మనం ఎన్నో విచారణ తెలుసుకున్నాం అని తెలుసుకున్నది ఎలాగంటే వ్రాత లేని ఇది వ్రాతతో ఉన్నటువంటి ఇదే తేడా వ్రాత లేకుండా ఎవరైనా గొప్ప పాటించను ప్రదర్శించవచ్చు కానీ వ్రాయం అంటే వారు పండితులు అనడానికి వీలవుతుందా పండితులే కానీ ఎలా ఉన్నది శ్రుత పాటించే ఉన్నారు విన్నారు వారు చాలా బాగా విన్నారు చాలా బాగా ధారణ చేశారు చాలా బాగా చెప్పగలరు కానీ తాను స్వయంగా ఏమి వ్రాయలేదు ఇప్పుడు ఏం చేయాలి ఎవరి సహాయం అవసరం కాబట్టి ఎవరి సహాయం లేకుండా నీవు ఎందుకంటే ఆఖరి శ్వాసప్పుడు ఎవరు సహాయం తీసుకుంటావు వీలు అవుతుందా ఎవరు అడుగుతా అవసరం నువ్వు ఉన్నామని నీకు గుర్తుంటాయి కదా ఆఖరి శ్వాసప్పుడు ఉన్నది ఎవరైతే ఉన్నాడో వాడిని పట్టుకోవాలంటే ఆఖరి శ్వాసలో పట్టుకోవడానికి రోజు శ్వాసించే సమయంలో వాడు ఎలా ఉన్నాడో గుర్తిస్తే ఆఖరి శ్వాసలో కలిసి ఉండడానికి అవకాశం అప్పుడు కనీసం కలిసి ఉండాలి విడిపోయినా విడిపోయినా ఇది సాంఖ్యం వల్ల తెలిసేటటువంటి ప్రధానమైనటువంటి చేత మనం ఏర్పడుతున్నాం దేని చేత వ్యవహరిస్తున్నాం దేని చేత లయించబడుతున్నాం పంచభూతములు మనలో ఒక వేస్టిలో ఎలా ఉన్నది సమిష్టిలో ఎలా ఉండాలి ఇది మనం ఇప్పుడు ఐదైదులు ఇరవై ఐదుగా ఎలా ఈ పంచభూతములు ఒకటొకటి కలిసి సృష్టి ఏర్పడింది ఆ పంచభూతములు ఒక వేస్టిలో ఎలా ఉన్నాయి ఇవి చూస్తాను పంచభూతాలు అందరికీ తెలిసిన విషయం లేమిటవి ఆకాశము వాయువు అగ్ని జలము శృతి అయితే మొట్టమొదట మనకి ఆకార రూపంలో కనపడుతున్నవి ఏమిటి ఒక ఆకారాన్ని ధరించి ఉన్నటువంటివి ఏమిటి శృధివి జలం అగ్నికి ఆకారం పని ఉంది అంటే ఆకార సహితం మాత్రమే ఉన్నదంటానికి వీలవుతున్నాయి ఇప్పుడు ఆకారం ఉన్నా లేదని అది ఉన్నది అగ్ని ఉన్నదా రేడా ఉన్నది అలాగే వాయువు ఆకారం ఉన్నదా లేదు కానీ ఉన్నదా రేడా ఉన్నది ఆకాశం నాకు ఆకారం ఉన్నదా లేదా లేదు కానీ ఉన్నదా లేదా ఉన్నది కాబట్టి కేవలము ఆకార మానవుడుగా ఆచార నువ్వు ఇప్పుడు ఆకార కూడా నువ్వు ఇప్పుడు నీకంటే ఒక ఆచారాన్ని పెట్టుకున్నావు నీకంటూ ఒక సాంప్రదాయాన్ని పెట్టుకున్నాం నీకంటూ ఒక ఆకారాన్ని పెట్టుకున్నాం ఇవన్నీ నేను పరిమితిస్తున్నాయా సర్వవ్యాపకంగా చేస్తున్నాయా ఒక పరిస్థితులు బిగించేట్టుగా చేస్తున్నా అప్పుడు ఏమయ్యావు పరమాత్మ ఎలా ఉన్నారు సర్వవ్యాపకంగా ఉన్నాను మరి ఎందుకు కలడం లేడంటూ మరి పరమాత్మ మరి నీవేమో నా ఆచారము నాకు నా నిలువ కొట్టు నా ఆడగొట్టు లేకపోతే నా సాంప్రదాయం నేను ఇలాగే ఉన్నాను నేను అలాగే ఉన్నాను అని అనుకో మనకు నీవు పరమాత్మ అవుతావాల కాలేవు కదా నీ పరిమితులన్నీ నువ్వు కోల్పోయినప్పుడే కదా నువ్వు పరమాత్మ అయ్యే నది తన స్వరూపమే కాదు తన రుచిని సర్వములు సముద్రంలో కలిసేటప్పటికీ కోల్పోతున్నా అప్పుడే అది సముద్రంలో కలిసింది అన్నాం లేకపోతే నది నదిగానే ఉన్నది సముద్ర సముద్రంగానే ఉన్నది సముద్రంలో కలిసిపోయినాక నది యొక్క లక్షణం లేదని ఏ లక్షణమూ లేదని అన్ని సముద్రం లక్షణాలు వచ్చింది అలాగే పరిమితమైనటువంటి జీవుడు తాను వేరుగా ఉండి తన పరిధిలో బిగించబడి ఉన్నంత వరకు తాను నదిగానే ఉంటాడంటే పరమాత్మ అయినటువంటి సముద్రంలో అతను చేరగానే ఆ పరమాత్మ లక్షణాలు ఇక్కడికి వచ్చేస్తాయి లక్షణాలు ఉండకుండా మరి ఈ దీవ ముందు జీవుడు ఎలా ఉన్నాడో పరిశీలించాలి జీవుని పరిశీలించాలంటే అతనిలో ఈ పంచభూతాలు ఎలా ప్రేరణ కలిగిస్తున్నాయో పరిశీలిస్తాం ఈవిడ ఎవరి చేత ఏర్పడ్డాడు పంచభూతముల యొక్క సమిష్టి చేతిక చేత ఏర్పడ్డాడు తనకు తాను ఏం ఏర్పడ్డా ఇప్పటి వరకు ఎలా నా తండ్రికి పుట్టాను నా మా తాతకు పుట్టాడు మా తాత మా ముద్దాతకు పుట్టాడు అని నీ పరంపర గురించి నీ ఒక అభిప్రాయంను కలిగి ఉన్నావు కానీ నిజానికి మీ తాతగారైనా మీ ముద్దాత ఆయన ముత్తాత నీ మునిమనవాడైనా ప్రతి ఒక్కరూ దేహమును ధరించిన వాడే దేహమును దాల్చిన వారు కాదు ఈ దేహం అసలు ఎలా ఉన్నది వారికైనా నీకైనా దేహం ఒకలాగానే ఉంది కొంచెం కొరత కొంచెం పొడువు కొంచెం నిలువు కొంచెం అడ్డం ఇదే తేడా ఆకార భేదమే కానీ జీవన భేదం లేదు మరి అంటే జీవన భేదం లేనటువంటి స్థితిలో ఈ పంచభూతములు ఎలా ఉన్నాయి సృష్టిలో పంచభూతములు ఎప్పుడు సమస్థితిలో ఉన్నాయి ఏది ఒక దాని మీద ఒకటి ఓవర్ చేయడం ప్రకోపేతనం ఏమి ఉండవు ఒక్కసారి కనుక ఒకటి ప్రగో మనం మొదలెట్టిందంటే ఇక సాంతం చివరిదాకా వెళ్ళేదాకా రాగదు నానే ప్రళయం అన్నాను కానీ మనిషి ఇలా కాకుండా నిత్య ప్రళయాన్ని అనుభవిస్తున్నాడు ప్రతిరోజు పుడుతున్నాడు ప్రతిరోజు పోతున్నాడు నితంలోకి పోయినప్పుడు నీ ఉనికి లేకుండా పోతున్నావు వచ్చినప్పుడు తెలివితో నేనున్నాను అంటున్నాం మరి ఈ రోజు పుట్టిపోయేటటువంటి జీవుడు ఈ రోజు పుట్టిపోవడానికి కారణం ఏమిటి మనకి మూడు భ్రాంతలు ఉన్నాయి దేవుడేవి జగత్తు ఉన్నది జీవుడు కూడా ఉన్నాడు ఈశ్వరుడు కూడా ఉన్నాడు ఈ మూడు ఉన్నాడనేదే పెద్ద భ్రాంతి ఈ మూడు ఉన్నాడనే భ్రాంతి తొలగాలంటే సాంఖ్యం కావాలి ఈ మూడు ఉన్నాడనే భ్రాంతి తొలగాల్సిన అవసరం నాకు లేదని అనుకున్నావో ఈ సాంఖ్యంతో నీకు పనిలే ఇది భ్రాంత్ ఎందుకైందాయా ముందు అలా ఒప్పుకుంటే కదా సాంఖ్యంతో మరి అందులో ఒకనాడు ముందు విచారణ చేశాం జగత్ మరి జగత్తుని మొన్న విచారణ చేసి చూసాం మనం ఉన్నదా నిద్ర లేకపోయినప్పుడు నీ జగత్తుని ఎక్కడ ఉన్నది నువ్వే లేనప్పుడు నీ జగత్త లేదు కాబట్టి నీతో ముడిపడి ఉన్నదే కానీ అదంతా కూడా నువ్వు లేకపోతే జగత్తు లేదు మరి ఈ నీవెట్లా ఏర్పడ్డా నీవెట్లా ఏర్పడ్డావో చెప్పేది సాంక్ష నేను గుర్తించు నేను గుర్తించు నేనెవడనని చెప్పి భగవాన్ రమణ్ణి గుర్తించమనే నేను గుర్తించాలంటే ఈ సాంఘ్య విచారణ ద్వారానే ఆ నేనెవడననే గుర్తించ వ్యావహారికంలో నీవు కనుక గుర్తించినట్లయితే అది మళ్ళా కదిలిపోతూ ఉంది ఈ పంచభూతాలలో ఆకాశము వాయువు అగ్ని జలము పృథివి ఈ ఐదింటికి ఒకటి అవకాశాన్ని కల్పిస్తుంది అందులో ఒకటి మాత్రమే అన్నింటికి మిగిలిన వాటికి అవకాశాన్ని కల్పిస్తుంది వేరది ఆకాశం ఆకాశం లేకపోతే ఇవన్నీ రాలే ముందు ఆకాశమే ఉన్నది దాంట్లో వాయువు వాయువు నుంచి అగ్ని వచ్చింది అగ్ని వచ్చి జలం వచ్చింది జలం నుంచి వృద్ధి వచ్చింది ఇది సృష్టి ఏర్పడిన విధానం సృష్టి వల్ల లయంతో నిలబడేటప్పుడు కూడా పృథివి జలంలో జలం అగ్నిలో అగ్ని వాయువులు వాయువు ఆకాశంలో లయం అయిపోయింది ఇప్పుడు మనం మాట్లాడుతున్నది తోల పృథివి పూల జలము తోల అగ్ని తోల మరి సూక్ష్మ ఆకాశం ఉన్నదా మరి అది లేదంటా విజయలేదంటా ఆకాశం ఉన్నది ఉన్నావుగా నీ లెక్కలో అంటే పదార్థ యుతమైనదే స్థూలం అంటే రూపాయలు ఉంటే స్థూలం పదార్థం ఉంటే నాలుగు రూపాయలు వచ్చాయి పదార్థం లేకుండా నాలుగు లేవు కదా కావాలంటే స్థూల ఆకాశం ఉండేది నేను ఒప్పుకోవట్లేదు సరే కదేపాయ ఒప్పుకుంటాడు లేదా ఆయనకే తెలుస్తుంది మొట్టమొదట మనకు తెలిసింది బాగా తెలిసింది పృథివి దాంట్లో ఏం డౌట్ ఉంటుంది మనకు అసలు ఎందుకంటే మనం దాని మీద ఉన్నాం కాబట్టి ఏదైనా కూడా ఈ ఐదు భూతములు ఏర్పడక ముందు ఏర్పడక ముందు ఇవి ఎలా ఉన్నాయి మనం ఊహింట మన మనసుకి అండేది మన బుద్ధికి అండేది కాదు ఇవి తన్మాత్రముగా ఉన్నాయి అక్కడ ఎలా తన్మాత్రలుగా ఉన్నాయి ఇక్కడ పంచభూతములుగా ఉన్నవి అక్కడ పంచ తన్మాత్రలుగా ఉన్నవి పంచభూతములకి పంచ తన్మాత్రలకి తేడా ఏమిటంటే ఆకారంతో కూడుకొని ఉండడమే పంచభూతముల యొక్క లక్షణం కేవల స్వభావంగా ఉండడమే తన్మాత్రల యొక్క లక్షణం త్యాగం అనే గుణం దానికి ఆకారం ఉన్నదా ఏముంది మరి స్వభావం ఉంది అతని స్వభావం త్యాగ బుద్ధి ఆ త్యాగం ఎక్కడ ఉన్నది ఇప్పుడు అతనిలో కాల్లో ఉందా చేతిలో ఉందా తనులో ఉందా పోని పనింటికి అనరాక ఉందా మనసులో ఉందా బుద్ధిలో ఉందా ఇక్కడ ఉందని చెప్పడానికి వీలు కాదు ఎందుకని స్వభావం కాబట్టి అక్కడ ఎలాగైతే పదార్థం లేకుండా స్వభావం అలాగే ఆకార సహితమైనటువంటి పంచభూతములు ఆకారం లేనటువంటి పంచతన్మాత్రలు ఆకారం లేని పంచతన్మాత్రలలో ఈ పంచభూతముల యొక్క స్వభావములు కేవలం గానున్నాయి యథాతథముగా ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి అక్కడ ఏం దోషం లేదు ఆ తన్మాత్రడు తన్మాతడుగా ఉన్నంత కాలము ఈ సృష్టి వ్యక్తం కాలం ఆకాశమే ఏర్పడ్డా ఈ జలం అంతకంటే ఏర్పడలే ఈ ప్రజ అంతకంటే ఏర్పడలే ఆ అగ్ని లేదా ఈ తన్మాత్ర స్థితి నుంచి అవి ఒకదాని కూడా ఒకటి కలిగ ఆరంభించినాయి ఆకారంతో ఉన్నవి పంచభూతము ఆకారము లేకుండా కేవలము స్వభావాన్ని మాత్రమే కలిగి ఉన్నవి తన్మాత్రం మరి ఇది పంచభూతము పంచి నెవరు మాట ఆయన ఎందుకు పంపాలి ఈ సృష్టి ఎందుకు తేవాలి మనం ఎందుకు పుట్టాలి ఈ పుట్టకపోతే పోయింది ఏమిటి ఎలా వచ్చేస్తాం నిన్నేమన్నా తిడి వాతావరణం పుట్టిన తర్వాత నేనెందుకు పుట్టాలంటే సమాధానం ఎవరు వెళ్తాడు నువ్వు పుట్టక ఈ విషయాన్ని అప్పుడు నువ్వు పుట్టేవాడో పుట్టినవాడో నీకే తెలిసే కానీ పుట్టక ముందు ఆలోచించడానికి మీరుందా అదే నేను శరీర చేసిన తర్వాతే ఏ విచారణ చేసినా శరీర ధారణ ఎలాగో చేసావు కాబట్టి ముందు ఆకార స్థితి నుంచి స్వభావ స్థితికి వెళ్ళాలి ఎందుకు నీవు ఆకారంలో కలిగి ఉన్నావు కాబట్టి నీ ఆకారంలో స్వభావంలో ఉండాలి లేవాయి ముందు ఆకారాన్ని విచారణ చేసి తర్వాత స్వభావాన్ని విచారణ చేసి ఈయన చూడడానికి ఎలా ఉన్నాడు పర్వాలేదు కొత్తగా ఉన్నాడు కొడుకుగా ఉన్నాడు ఒడ్డు కొడుకు బానే ఉన్నాడు కాళ్ళు చెట్లు బాగానే ఉన్నాయి అన్నీ చూసినాక అప్పుడు స్వభావం ఈతన స్వభావాలు ఎలా ఉంటే నీ ఎడుకలో చూస్తాం తర్వాత ఏం చేస్తావు తెలిసిన వారు వారు ఎలా చెప్పారు వారు ఎరుకతోనే చెప్పారు ఎరుక లేకుండా ఏం చెప్పలే మరి ఎరుకతో చెప్పినదంతా కూడా ఆ ఎరుక ఉంటేనే చెప్పింది తెలిస్తేనే కనుక చెప్పింది లేబర్ చెప్పలేవుగా అంతే ఆ తెలియడానే ఎరుక అన్నాం అంతే కదా ఈ పంచింది కూడా ఎరుకే ఇదంతా పంచింది ఎవరు ఆ తెలివే ఆ ఎరుకే ఏమంటామంటే ఇక్కడ దానికి ఒక పేరు పెట్టింది వేదాంత శాస్త్రం జ్ఞాత ఎవరికయ్యాయి జ్ఞాత జీవుడి ఆకార సహితమైనటువంటి జీవకోటికి జ్ఞాతయ్య ఆధారం ఆకార సహితమైనటువంటి జీవకోటికి అంతటికీ కూడా జ్ఞాతయ్య ఆధారం మరి పైన అక్కడ తన్మాత కదా అక్కడ ఆకారం లేదన్నా కదా అక్కడ ఏం ఆధారం కూటస్థుడు అన్నారు అక్కడ అతను ఏమంటారు కూటస్తుడు అన్నారు ఆయనకి ఏమన్నది ఏది ఏమీ లేదు ఇక్కడ జ్ఞాతకు ఏమన్నది ఏమీ లేదు మరి ఏమీ లేని స్థితిలో ఉన్నాడు కాబట్టి అతను ఏమైనా వాడు రావాలని ఒక కూడుకున్నాడు ఏమైనా కలిగి ఉన్నాం అనుకో కలిగి ఉన్నదాంతో సంతృప్తి ఉంటాం మీ దగ్గర ఏమీ లేకపోతేనే ఏదో వాడు కొత్త పెట్టుకోవాలనుకుంటూ ఉంటాం ఎప్పుడో ఇది మన స్వభావంతో తెలిసిన విషయమే అలాగే జనత కూడా మొట్టమొదటి ఎలా ఉన్నాడు ఏ ఎరుక లేకుండా సహజంగా విలక్షణంగా ఉన్నాడు అతి స్థితిలో మరి ఈ సృష్టి కాల మరి వ్యక్తం కావడానికి ఒక కూలిక కూనుకున్నాడు ఒక కదలిక కడింది కదలని స్థితి ఎందుకు ఒక కదలిక కడింది ఇంకా ధరటం మొదలైపోయింది కూడా ఎంత దూరం వచ్చి ఆగిపోయినది వృద్ధి ఏర్పడేంత ఆగల ప్రాంతం పృథి కూడా ఏర్పడింది ఏర్పడిన తర్వాత దాని అంటూ జీవరాశుల్ని ఉద్భవిస్తుంది ఈ జీవరాశులు ఉద్భవించాలన్నా ఈ పద్యభూతములు ఉద్భవించాలన్నా ఒకే సిద్ధాంతం ప్రకారమే ఇవి ఉద్భవిస్తుంది అంతేగాని వేరు వేరు సిద్ధాంతాలతో వ్యక్తం మరి వ్యక్తం కాకముందు ఎక్కడన్నాయా అవ్యక్తం అందు వ్యక్తం కాకముందు ఎక్కడన్నా ఇవి అవ్యక్తం వల్లన్నది అతి అవ్యర్థమైనటువంటి వాటిని ఈ కదలిక ద్వారా వ్యక్తమైనది ఆ కదలిక లేకపోతే వ్యక్తం కాలి ఒక కదలిక చేత అది వ్యక్తమైనది అది వ్యక్తం కాకముందు అవ్యక్తమైన ఈ రెండింటినీ ఇలాగే గుర్తుపెట్టుకోండి చివరి వరకు మీకే తెలుస్తుంది అది అవ్యక్తం ఎందుకు అన్నారా ఇది వ్యక్తం ఎందుకు చెప్పడానికి వీలు కాదు ఇప్పుడు పృథివీ వ్యక్తమైంది ఈ పృథివీ కాకారం ఇది కఠినంగా ఉంది అందరికీ తెలిసిన విషయం పృథువు ఎలా ఉన్నది చాలా కఠినంగా ఉంది రాళ్ళు రసలు కఠినమైనంతా నీ యొక్క స్వభావం ఏమిటి కఠినమే నేను స్వభావం కఠిన అంశం నేను స్వభావం మరి జనానికి ఏమిటి దాని యొక్క స్వభావం గ్రామ అంశ పారిపోతుంటుంది ఎటు ఎక్కడ ఒక దగ్గర నిలవదు నిలవకుండా ఒక దగ్గర నుంచి వారు కదిలిపోతూ ఉంటుంది కాబట్టి ద్రవాంశ దాని ఏంటేమన్నా స్వభావం ద్రవాంశ ద్రవం అని ఎందుకన్నాడు ద్రావతి ఇది ద్రవ అని ఒక సిద్ధాంతం అంటే దేనినైనా అది తనలో కలుపుకోగలిగే శక్తిని కలిగదు దేనినైనా తనలో కలుపుకోగలదు నువ్వు అస్తికలు కలిపినా తీసుకుంటుంది ఏది కలిపినా తీసుకుంటుంది ఇది రిజెక్ట్ చేయదు నేనైనా తనలో జీర్ణం చేసుకుంటుంది తనలో కలిపేసుకుంటుంది అది ద్రవాన్స్ అంటే కఠినాంశంటే అదేం తీసుకోవద్దు అది ఎట్లా ఉందో అట్టాగా ఉండదు ఇది తేడా మనం పృథివీకి ఎక్కువ ప్రాధాన్యం చేస్తున్నామా జరానికి ఎక్కువ ప్రాధాన్యం రోజులు బాగా అవుతాయి కాబట్టి జల బాగా తెలిసింది లేకపోతే మనకు జల విలువ తెలియదు అవకాశం లేదు మనం దాని మీద ఉన్నాం కాబట్టి ఇది లేని రోజులు వస్తే అప్పుడు దీని కూడా తెలుస్తుంది అయితే అగ్ని యొక్క అంశం ఏమిటి ఇప్పుడు మరి మండిపోతుంది బాగా బాగా అంతేకాదు అగ్ని అంటే ఆ మండిపోయేదానికి ఏమున్నదయా వెలుగున్నది మంటలో వెలుగు లేదా వెలుగునది కాబట్టి దాని స్వభావం ఏమిటి వెలుగు లేకుండా మండనా దీన్ని పూర్వపక్ష పరపక్ష విచారణ రెండు పక్షములలో విచారిస్తారు సాంక్ష్యంలో ఇంకెందులోనూ విచారించండి ఒకనాటో కొట్టుకుపోతాడంటే ఈ సాంఘ్యంలో పట్టు నీకు ఎక్కడికక్కడే దీని మీద అరే ఆధారపడి ఉన్నదా దాని మీద ఇరాధారపడి ఉన్నదా రెండింటి మీద వస్తాయి ఆధారమా నెయ్యికి గిన్న ఆధారమా పరమాన దిశలు కాదు నేను అయితే తర్క అర్థం ఏంటంటే చాలా వేరుగా అర్థం చేసుకుంటారు వితండవాదం కాదు ఇది అంతకంటే కాదు సూటిగా లక్ష్యం దిశగా నిన్ను పరిణామం చెందించడానికి బుద్ధిని ఖచ్చితంగా నిలబెట్టడానికి వికసింప చేయడానికి అది కారణం అదే తత్వం అటువంటిది కారణి వితన్నం అన్నా కాబట్టి అగ్ని యొక్క ఏ స్వభావం అన్నది వెలుగు దాని తేజ అంశం అన్నాం కాస్త భాత మార్చం అంతకుమించేస్తారు అది అగ్ని స్వభావం ఏమిటి ఏదైనా దండం చేస్తున్నారు మరి అదే దాంట్లో ఏది పారేసినా ఎవరికి బంగారం పారేసినా అంటే మనిషిని లేదు ఒక సర్వ పడేసినా అంటే ఏది పడేసినా చివరికి మిగిలేని మాత్రం దాంట్లో గుడిదే అది దానిపై అది ఏం చేసింది ఇప్పుడు మరి నీకున్న సర్వ లక్షణాలని హరించింది ఇందాక జలం ఏ చేసింది తనలో కలుపుకుంది మీ లక్షణాలు తీసేయాలి మీ లక్షణాలు అలాగే ఉన్నాయి కానీ తనలో కలుపుకుంది యాక్సెప్ట్ చేసింది ఇది అలా కాదు మీ రూప నామ వికారములు సర్వములు అని మార్చి పారేసింది అది దాని ఈ తేజాంశ యొక్క గబునం ఆయన ఇప్పుడు వాయువు అంతే వాయువు అంటే ఏంటి ఓ దగ్గరికి ఓ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంకా ఏమైనా ఉందా చిన్న గదిలో గాలిని ఒక బోరలో నింపచ్చు ఒక బోరలో పట్టిన గాలిని ఓ పెద్ద హాల్లో కూడా నింపచ్చు అంటే ఏం చేయాలి గదిలో నుంచి గాలిని తీసివేసి కేవలం ఒక చిన్న బోర్లో ఉన్న గాలిని కనుక ఆ గదిలో విడి ఉన్న గాలి చాలా తక్కువ పరిణామం పరిమాణం అయినప్పటికీ కూడా ఆ పెద్ద గది అంతా కూడా విడిపోదు ఈ నిన్న దాన్ని ఏమన్నావు వ్యాపన ఉన్నావు వ్యాపించే లక్షణం దానికి మరి వ్యాపించే లక్షణం ఉంటే మరొక ఉపయోగం ఉంది అన్నిలో ఏమయ్యా నువ్వు మూడుదే నువ్వు ఆ బూడిని కూడా కనపడకూడదంటే ఏం చేయాలి నువ్వు గాల్లో విసి కనబడిందా ఏం చేసింది అది వ్యాపించేట్టుగా చేసింది అలా నీకు కనపడకుండా పోయింది ప్రాంతం బూడిలో కూడా కనపడకుండా పోయింది పోయింది ఎందులోకి పోయిందయా పోయింది ఎందులోకి పోయింది ఈ బూడిలో మీ చూపు కనకుండా పోయింది నిజానికి మాట్లాడితే పాల అదే మీ చూపు కనకుండా పోయింది లో చూపు కనుకుంటే ఎక్కడికి పోయిందో తెలుసు మీ చూపు కనకుండా పోయినప్పటికీ అది ఎక్కడికి పోయిందంటే దానిపైన నా ఆకాశంలో పోయి అనుకోవడానికి అవకాశం ఉంది అంటే కానీ వేరేదేవి లేదు అక్కడ కాబట్టి ఆకాశం దేనికైతే అవకాశాన్ని ఇస్తుందో అదే దాని స్వభావం ఆకాశానికి ప్రత్యేకంగా ఏ స్వభావం లేదు ఏమిటైతే అన్నిటికీ అవకాశం ఇవ్వడం లేదు నువ్వు ఏదన్నాడు ఆ తీసుకో ఏం డిజెక్ట్ చేయలేదు అది నాకు ఇది కావాలండి ఇచ్చే తనలో లేనిది ఇవ్వగలుగుతుందా తనలో లేనిది ఆకాశమే కాదు ఎవరు ఇవ్వలేరు చూడండి మనం ఆకాశంలో కోల్చుకున్నాం అప్పుడే ఎక్కడికి వెళ్ళిపోయా ఆకాశానికి వెళ్ళాను మనకి ఆకాశం ఏంటంటే నేనైనా ఇవ్వలేనన్నాను అంటే నీకు ఆకాశానికి కోరికొచ్చేసింది అంతకుముందు ఆకాశం నీవేనా అంటే ఇప్పుడు నువ్వు ఆకాశమే ఉన్నావు ఈ ఆకాశంలో కూడా దాని యొక్క స్వభావం ఏర్పడడానికి ప్రధాన కారణం ఎవరు జ్ఞాత దానికి ప్రధాన కారణం ఈ జ్ఞాత ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆకాశంలో భాగంగా ఉన్నాడే కానీ మిగిలిన వాటిలో భాగంగా లేడు ఏ పంచీకరణ ఏ కలిపి ఈ రకంగా ఐదు భూతాలుగా తయారు చేసే జీవకోటికి కారణమైనటువంటి జ్ఞాత ఎవడైతే ఉన్నాడో అతను ఎక్కడున్నాడు ఆకాశ స్థితిలో ఉన్నాడు కానీ ఆకాశంగా లో ఉన్నాడు కానీ ఆకాశంగా లేడు అన్నిటికీ అవకాశాన్ని కల్పిస్తున్నాడు ఆకాశంగా ఉన్నాడు కాబట్టి కాని తాను మాత్రం ఎట్టి సంయోగంలో వేదితో చెందటలేదు ఎట్లా చెందడం లేదయ్యా మరి ఇది ఎలా నేను సంసారంలోనే ఉన్నాను నేను సంసారం చేయలేదు నేను నేను ఇస్తున్నాను మీరు ఇది సాధ్యమేనా ఎలా సాధ్యమో చూస్తాను సాధ్యమే ఎలా సాధ్యమయా కర్ణ నిప్పున్నది దాన్ని దహించడం లేదు నిప్పు లేదా మరి దాన్ని దహించినా మీ శరీరంలో కూడా నిప్పున్నది నేను దహించిన ఏ కాబట్టి దాని స్వభావములకు పరిమితులు ఉన్నవి స్వభావానికి కూడా పరిమితులు ఉన్నాయి వచ్చే ఈ ఏ చేరిక చేతాయి అని మనం విచారణ చేసినట్లయితే ఈ పంచభూతములకి కూడా అసలు ఇవి విడగొట్టేటప్పుడు ఆయన ఆ కలిపేటప్పుడు ఇవి విడగొట్టేటప్పుడు చాలా అద్భుతమైనటువంటి రీతిలో దీన్ని కలిపేట విడగొట్టాడు మొట్టమొదట ఏం చెప్పుకున్నాను ఈ పంచభూతములు ఆకారములతో లేకుండా స్వభావయుతంగా ఉన్నది అంటే స్వభావికతాన్ని ఏం చేశాడా అంటే ఆకాశాన్ని తీసుకురాడు ఆకాశ స్వభావాన్ని తీసుకొని రెండుగా విభజించాడు ఆకాశ స్వభావాన్ని తీసుకొని రెండుగా విభజించారు ఒకదానికి చెప్పాడు మీతో నాకు బర్లేదు వెళ్ళి మిగిలిన అంటే చదువుకో అన్నాడంటే మిగిలిన వెళ్ళలేదు నాలుగు స్వభావాలు ఇంకా ఇది సగం ఇలా రాదుతో ఎంత అయితే కలుస్తుంది అంతే కదా నాలుగు బాబులు అయితే ఎంత అవ్వాలి మరి ఇక్కడ అరాగా ఉంది కలవాలి అంటే ఎంత అవ్వాలి ఒకటి ఇరవై ఎనిమిది అవ్వాలి బాబు అయితే కదలదు ఒకటి ఇరవై ఎనిమిది అవ్వాలి అంటే మొత్తం స్వభావంలో ఎనిమిదవ భాగండి ఒక్కొక్క దాంట్లో ఇంకేం మిగిలిపోయింది ఇక్కడ పంపించేసింది ఎవరిని సాధాన్ని పంపించేశాం సగం మిగిలిపోయింది ఈ సగాన్ని కూడా మళ్ళా చెడు ముక్క చేశాడు మళ్ళా ముక్క చేశాడు ఆ స్వభావాన్ని చేసి నువ్వు విడిపోకూడదు నాతోనే ఉండాలి కానీ నీకో పనపతి ఉందా ఏమిటయ్యా అంటే ఇప్పుడు నా పక్కన మిగిలిన నాలుగిటి నుంచి భాగములు వస్తాయి వాటి మీద నువ్వు అధిష్టానంలో ఆ సీట్లో కూర్చొని కాసేపు రాజ్యం చేయి కానీ ఈ సగభాగాన్ని చెప్పాడు ఇప్పుడు తాను మాత్రం ఆ మిగిలిన భాగంలో విలక్షణంగా ఉంది ఆ విలక్షణ భాగమే జ్ఞాత అధిష్టానంగా ఉన్న భాగము జ్ఞాతే విలక్షణ భాగము జ్ఞాతే కానీ సమస్త పంచీకరణకి ఆధారమే ఈ విలక్షణ భాగమైన జ్ఞాత అంతేకాని అధిష్టాన భాగమైన జ్ఞాత కాదు ఇది చాలా స్పష్టంగా గుర్తుపెట్టువారు ఎందుకంటే ఇక్కడ విలక్షణ భాగమే తర్వాత పై స్థితులలో పరిణామం చెంది దీనికంటే పై స్థితులకి పరమాత్మ స్థితిగా నువ్వు ఇక్కడ దీవుడు కదా మనం నిర్ణయం సృష్టిని నిర్ణయం చేస్తున్నాం బ్రహ్మాండమును పరమాత్మను నిర్ణయం ఈ విలక్షణ భాగమైనటువంటి జ్ఞాతే పైకి పరిణామం చెందుతుంది అంతేకాని ఈ కఠినాంశమైనటువంటి మృదువో ఇలాంటివేమీ పరిణామం చెందవ స్థూలంగా ఉన్నటువంటి అక్కడికి వెళ్ళాం ఎలా వెళ్ళామో చూస్తాం ఎలా నమ్మో చూస్తాం అని కూడా ఇప్పుడు మనం ఇప్పుడు ఆకాశం ఎన్ని భాగములైంది స్వభావితంగా ఉన్నప్పుడు రెండు భాగమురే ఒక భాగము ఒక సగ భాగం వెళ్ళి మిగిలిన ఒక సగం మాత్రం అలాగే ఉండి అందులో సగం వల్ల మిగిలిన మీద అధిష్టానంగా ఉన్నది తాను మాత్రం ఒక సగం విలక్షణంగా ఉన్నది ఇక్కడ ఇక్కడ అందరం కానీ ఇందులో ఇక్కడ నిలువులు ఉన్నాయి అడ్డాలు ఉన్నాయి ఇక్కడ నిలువులు ఉన్నాయి అడ్డాలు కూడా ఉన్నాయి అడ్డాలని పంచకములు అన్నారు అండంగా ఉన్నటువంటి వాడిని పంచకములు అన్నారు ఏ పంచగములవి ఏ పెద్ద చీటీలు ఉంటే ఆ పంచగములు ఏ పెద్ద చీటీలు ఉంటే ఆ పంచగములు పంచభూతములు ఉన్నాయి కదా ఆకాశ పంచకము వాయు పంచకము అగ్ని పంచకము జల పంచకము పృథివి పంచకము ఇది ఐదు ఐదు ఇరవై ఐదు పంచకం అంటే ఐదు అడ్డంగా ఉన్నవాడిని పంచకం అన్నారు నిలువుగా ఉన్నవాడిని కాదంబం అన్నారు తెలుగుగా ఉన్నవాడిని కాదంబం అన్నారు కదంబం అంటే ఆడవారికి బాగా తెలుసు పదహారు రకాల కూరగాయలు కలిపి ఉండేస్తే కదంబం అదే విడివిడిగా ఉంటే దాని స్వభావం దానికే ఉంటుంది పంచకములో దాని స్వభావం దానికే ఉన్నది కదంబంలో మనకు దాని స్వభావం దానికి తీథివీ కథం ఉన్నది అనుకోండి పృథివీ కదంబంలో పృథ్వీ స్వభావం ఉండదు అంత ఉందండి పృథివీ మాత్రం పృథివీ యొక్క స్వభావమే ఉంటుంది జల పంచకం ఉన్నదనుకోండి జలము యొక్క ఆధిపత్యం ఉంటుంది దాని స్వభావం చేసిన అది జన కదంబ ఉన్నదనుకోండి నాణ్యే ఉండదు అక్కడ మిగిలిన వద్ద కలిసిపోయేది అక్కడ అలాగే అగ్ని పంచక ఉన్నదనుకోండి అగ్నియే అధిష్టానంగా ఉంటుంది ఆ స్వభావమే పనిచేస్తూ ఉంటుంది అగ్ని కదంబ ఉన్నదనుకోండి అక్కడ మిగిలిన వాడితో అది కలిసి పనిచేయవలసిందే కానీ తాను విడిగా ఉన్నాను నా అధిష్టానం నా చేతిలో నడవాలంటే అది కుదినే పని అలాగే వాయువు పంచకం వాయువు అధిష్టానం కాదు వాయు స్వభావం చేత ఆ పంచకం నడపబడుతూ ఉంటుంది అలాగే ఆ వాయు కదంబంలో వీళ్ళ వాటి కలిసి ఉంటుంది అలాగే ఆకాశ పంచకం అన్నది ఆకాశము చేత అధిష్టానంగా అది ఉంటుంది ఆకాశ కదంబంలో అది కలిసి ఉంటుంది విస్తృతంగా ఉన్నది ఇది పంచకం అంటే కదంబం అంటే ఇందాక పంచీకరణలో ఐదు విషయాలలో చెప్పుకున్నాం ఏటి మొదటిది పంచకం రెండవది కదంబం రెండు చూసేసాము అయిపోయింది ఇదేనా చూడటం అంటే ఇలా కాదు చూడటం అంటే కానీ మిగిలిన మూడింటితో కలిపి చూస్తేనే ఈ రెండింటికే అర్థం మిగిలిన మూడింటితో కలిపి చూస్తేనే ఈ రెండింటికి అర్థం ఉన్నది సవకము వ్యవహారము లై సవకం అంటే ఏమిటయా అది పనిచేసేటప్పుడు కొన్ని కొన్ని లక్షణాలతో పనిచేస్తున్నది ఊరికే పనిచేయట్లేదు తనని ప్రస్ఫుటంగా నేను గుర్తింపు చేసేట్టుగా పనిచేస్తున్నది కానీ వాటిని నువ్వు గుర్తించడం లేదు ఏం చేస్తే వాటిని గుర్తించొచ్చు తెలుసుకుంటే సబకం అర్థమైందండి అంటే ఎవరికి చెప్పాలది సాధకులకు మాత్రమే చెప్పాలి మిగిలిన చెప్పినా ప్రయోజనం లేదు ఎందుకు వాడు గుర్తించలే ఈ మూడు కూడా అంటే సభకము వ్యవహారము లయము ఈ మూడు ఎవరికి మాత్రమే మనకొస్తాయి సాధకులకు మాత్రమే మనకొస్తాయి సాధకులు అంటే ఎవరు హిమాలయ పర్వతాన్ని అధిరోహించాలనుకున్నాం అదొక సాధన అయితే ఆ హిమాలయ పర్వతం ఎక్కడానికి కావాల్సినటువంటి సమకూర్చుకున్నాం కేవలం వస్తువులు సమకూర్చుకుంటే ఎక్కేస్తావా కుదిరే పని ఆ మంచులో తడాకాలం తట్టుకోవడానికి ముందు నీ శరీరం అలవాటు లేకపోతే శరీరం కుళ్ళిపోతుంది కొంతకాలం మంచులోకి వెళ్ళాలి మళ్ళా రావాలి కొంతకాలం మళ్ళా వెళ్ళాలి మళ్ళా రావాలి వెళ్ళిన ప్రతిసారి ఎక్కువ కాలం ఉండాలి ఎట్లా నీ శరీరాన్ని అక్కడ వాతావరణానికి ఈ వస్తువులు మోసగనడానికి అలవాటు చేయాలి మరి ఒకరోజు ఊపట్ల కూర కొన్ని కాదు అది ఎంతగా సాధన చేస్తే ఆ హిమాలయ పురదాన్ని ఆశిర్వహించగలవు అలాగే పృథివీ తత్వంలో ఉన్నటువంటి జీవుడు ఆకాశ పంచకంలో ఉన్నటువంటి జ్ఞాతను అధిరోహించవాలంటే నీవు అంత కష్టపడవలేదు దానికి సిద్ధపడ్డవాడు సాధన ఆ సిద్ధపడే విధానము సాధన చెంత స్టే సంపత్తిని సంపాదించారు అంతేగాని కేవలం పృథివీ